భ నా దేవా ఈ దినం మాకు ఇచ్చిన యశప్రభ ఈ దినం ఎంతమంది చూడలేక ఉన్నారు ప్రభా నా దివానికి సుతం యశప్రభ నా దేవా కన్నీ కన్నీ లెప్ప వెళ్ళి కాపాడుతుంది యశప్రభ నా దేవానికి ప్రభా నా దివానికి ప్రభ మరి తను రాణి బిల్లలు నడిపించండి ఆటగిలు కాల్చండి నాదివానికి శోతం మాకు సహాయకాలండి నడిపించండి నాదివానికి శోతం చేస్తుంది అలాగే గొప్ప జిల్లా సమ్మర్ పాలు అలాడియా ఆత్మల భారం ఆత్మల అలడియా దీ పోని సరూపంగా మార్చి పరిశుద్ధ ఆత్మ నడిపి దర వాక్య నడిపించి అలలి అనాదివానికి సోతం అలాగే ఈ లోకంలో ప్రభా పరిశుద్ధ జీవించాలా నీ కోసం రోషం రోషం పౌరోషం జీవించాలా ప్రతి ఆటగాదాలు కాల్చి ఆదిమంటూ మీ ఆత్మ ధర నడిపించి మనీ నా ప్రాణ ప్రియుడా అర్పంతోను నా హృదయార్పనా నా ప్రాణ ప్రియుడాసు రాజా అర్పంతోను నా రుదయార్పనా విరిగి నలి గి నాత్మాతోను హృదయా పూర్వాదనాతో సత్యముగా విరిగి నలిగి హృదయా పూర్వాదనా సత్యముగ నా ప్రాణ ప్రియుడే సురాజ అర్పింతు నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడురాజ అర్పిన్ూ నా హృదయార్పణ అద్భుత కరుడా ఆలోచనా ఆచర్య సామాదాన ప్రభువా అద్భుతకరుడా ఆలోచన ఆచర్య సామాదాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమ రాజు తేదన్ బలవంతుడా బహుప్రియుడా మానరుడా మహిమ రాజాస్తూ తేదన్ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పంతోనూ నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోనూ హృదయా పూర్వా కారాధనాతో సత్యముగా విరిగి నలిగి నాతను హృదయా పూర్వాకా ఆరాధనా సత్యముతో నా ప్రాణ ప్రియుడా ఏ అర్పిన్ నాదయార్పణ విమోనాలతో సౌందర్య ప్రేమస్తులతో విమోచనూలతో సౌందర్య ప్రేమస్తులతో నాస్కరించీ ఆరాధ నే పాడేదను నా ప్రభువా నామస్కరించీ నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు అర్పిన్ నా హృదయార్పణ ना प्राण प्रियुड़े सुजा अर्पंत ना हृदयर्पण विरीगी नलग न आत्मा हृदय पूर्वाका आराधना तो सत् ముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాదనా సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పిన్ నా హృదయార్పణ గర్భమునా పుట్టిన బిడ్డను కరుణించకా తల్లి మరాచునా గర్భము పుట్టిన బిడ్డను కరుణించకా తల్లి మరచునా మరచిన గానీ మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచీన గానీ నీ వెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు అర్పంతోను నా హృదయార్పణ విరిగి నలి గి నా ఆత్మాతోను హృదయా పూర్వా కారదనతో సత్యముగా విరిగి నలి గినా ఆత్మాతోను హృదయా పూర్వా త్యాముగా నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పింతును నా హృదయార్పణ రక్షణలాంకారాములను అక్షయమగణి ఆహరము రక్షణలాంకారూలను అక్షయమగణి ఆహరము రక్ష నా కొ దీక్షతో నిన్ను వి వీక్షించు చూస్తూ తును రాక్ష కూడా నా కొసగి నిన్ను వీక్షించు చూస్తును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయార్పణ విరిగి నలిగి ఆత్మతను హృదయా పూర్వాక ఆరాదనా సత్యముగ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పితును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతస్తు తోడా నీ ప్రేమను నే వివరి విమోచక కృతజ్ఞతస్తు తులా తోడా నీ ప్రేమను నే వివరి విమోచక నా ప్రాణ ప్రియుడా అర్పించను నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా పిన్ తూ నాయర్ ప వాగ్దానాలు నాలు నిరవేరు విమో చించీ నాకి చీతివే వాగ్దానాలు నాలు నెరవేరు విమో చించి పాడేదాము ప్రాహర్ సిను హుయా हल्ले लुया पाड़े दामू प्रा हर्षिंतु हल्ले लुया हल्ले ना प्राण प्रियुड़ा ये राजा अर्पिं तुनु ना हृदयापना ना प्राण प्रियुड़ा ये सुजा అరుపంతోను నా హృదయార్పణ విరిగి నలిగి నా ఆత్మాతోను హృదయా పూర్వాకా ఆరాధనాతో స సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ర్పెంతో నారుదయార్పణ నా ప్రాణ ప్రియుడాపణ ప్రైజ్ లాడ్ అందరికి సోదు మేసు సుప్రభా వాక్యం జరుగుతున్నా మీరేం మాట్లాడి నా జీవాన్ని కారాయించండి ప్రశుద్ధాత్మ సహించండి మా సబ్బుద్ధి చేస్తున్నాడు మా జ్ఞానం తీసేసి అలా మా జ్ఞానంలో ప్రభావం మీ జ్ఞానం పెట్టి మీ తనం పెట్టి అల్లడి మీరుంటే ఎట్లా మాట్లాడితే అదే మాట్లాడి దయచేసి వాక్యమైన సత్యం మాకు గ్రహించగల తీసుకెళ్ళగా మనసు దేసి అలా అడియా మా ప్రభుత్వం మీద అధికారం మీకెళ్తూ మీరు మాట్లాడి ఆటకి కాల్చి దురాత్మ కాల్చి అలా నాథివా మీరే నడిపించి పరిశుద్ధాత్మ స్నాహించమని ఆటకి దాని కాల్చి నిర్మాకాండం బ్రదర్ నిర్మమాకాండం ఎన్నో అధ్యాయం బ్రదర్ రెండు పదమూడు బ్రదర్ పదమూడా బ్రదర్ మరునాడు అతడు బయట నడిచి వెళ్ళు చుండగా ఎబ్రిలైన మనుషులిద్దరు పోట్లాడుచుండేది లేక ఎబ్రిలు ఇద్దరు కొట్లాడుండేది అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణిని చూచి అప్పుడు అతను చూసిన వాణ్ణి చూసి నీవెలా నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా నువ్వు ఎలా నీ పొరుగువాన్ని కొట్టినగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను నియమించిన వాడెవడు అలా అక్కడ చూడండి మా మీద అధికారంలో తీర్పు వారు నీకు అధికారం ఇచ్చిన వారు ఎవరు అని అక్కడ చెప్తున్నారు అక్కడ నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు మా ఐగుర్తిని చంపినట్లు పరో ఆ సంగతి విని పరో సంగతిని చూచాను గాని మోసే పరో ఎదుట నుండి పారిపోయి వాళ్ళను మోస ఏం చేస్తున్నా పరో నుంచి పారిపోయి అంటే ఒక్కొని ఐగుని మళ్ళీ చంపినట్టు తెలిసిపోయిన కాయిక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు కుడతారు అక్కడ చేస్తున్న మోస తన బలం నుంచి పోయినంట తన బలం నుంచి పోయినాక మాకు అధికారం ఎవరు తీర్పు వారు ఎవరిచ్చిందని వాళ్ళు మోస మీద అక్కడ సమాసం చేస్తుంటే మోస ఏం చేసిన ఏం చేసాం అక్కడ పారిపోయింది అలా ఆశ ఉంది ఏముంది విడుదల ఇయ్యాల దేవుని బిడ్డలకి విడుదల ఇయ్యాల ఏం చేసినాడు పోయినాడు ఏం చేసిడు అక్కడి నుంచి పారిపోయినాడు ఫారీసి పారిపోయినాడు అలా ఈ మోషం మీద దేవుని యొక్క తలంపు ఉన్నది దేవుని యొక్క ప్లాన్ ఉంది కానీ మోస ఆశ ఉంది అది ఆశ కలిగింది మోసపు ఆశ కలిగింది మోషకు దేవుని వల్ల కలిగింది అలా చెప్పండి ఇక్కడ చూస్తే అలా మనం ఏం చేస్తాం మనం ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం మనం ఏమన్నా యుద్ధంలో మనం ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ చూస్తాం మనం ఇదే ఆది ఇదే నిర్మాకాండం ఎన్నో అధ్యాయం బ్రదర్ సెవెంటీన్ చాప్టర్ చాప్టర్ ఇక్కడ ట్వెల్వ్ వర్ చూడు బ్రదర్ ఫస్ట్ నుంచి ట్వెల్వ్ వరక బ్రదర్ మోసే చేతులు బరు వెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి ట్వెల్వ్ వరకు తరువాత అమాలేకీలు వచ్చి రెఫిదిములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా తర్వాత అమాకులు వచ్చి ఇజ్రాయల్ తో యుద్ధం చేస్తాను వాళ్ళు వచ్చిందంట వాళ్ళు ఇజ్రాయల్ తో యుద్ధం చేస్తానికి వచ్చినగా మోషే యుహోషువాతో మన మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకీలతో యుద్ధము చేయుము అలాని మోషే యహోషతో చెప్తు అమాలికను యుద్ధం చేయమని చెప్తున్నాం వాళ్ళు అలీయా ఇప్పుడు చూస్తే మనకు చూస్తే ఆ కాలంలో శరీరం యుద్ధం ఉండే శరీరం యుద్ధం కానాం దేశం పోతుంటే అమాకిలు ఇతరులు ఫిలిపులు అందరూ ఏం చేస్తే అడ్డేకి వస్తుండే ప్రజల మీద అంటే అడ్డకి ఆ చూస్తే శరీరం చేస్తుంటే పతి వాళ్ళు యుద్ధం చేస్తు పోయిన దేవుడు వాళ్ళకు సాయం చేసి విజయం ఇచ్చినాడు ఇక్కడ మీరు చేస్తున్నాడు యోష చెప్తున్న పోయి యుద్ధంను చేమని మోసేమల యహశువా చెప్తు చదువు రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచద నేను అలాని రేపు నేను కొండ శిఖరం నేను నిలిచివని కర్ర తీసుకుపోయి నిలిచినని మోసే చెప్తున్నా యుహోశువ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయలతో యుద్ధమాడెను అలా యో యుహోశువ ఇంకా చదువుకురా మళ్ళా చదువుకు వారు యహోసువా మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలం అలా మోసే మన చెప్పినప్పుడు యహోషువ మన్ని ఏం చేసిన అమలతో యుద్ధం చేస్తాను ఆ పరిపంతుల్లో దిగినడు అక్కడ మోసే అహరోను ఊరు అను ఆ కొండ శిఖరం ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇస్రాయలీలు గెలిచిరి హలో లియా ఎప్పుడు దేవుని చేయిపోతున్నా అంటే చేయిపోతున్నాడు ప్రార్థించడం సాయం అడిగినం హలో అంటే చేయి మోస ఎప్పుడు పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయెల్కి విజయం వస్తుందంట ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మోసే ఇప్పుడు విజయం వస్తున్నట చూసాం ఒకలా మోసే తన చెయ్యి దింపినప్పుడు అమ్మలేకీయులు గెలిచిరి అలా అలియా మోసే మన చేపినప్పుడు అమాయికులు గెలుతుంది దీని అర్థం ఏం చేసుకోవాలంట అలా మనం ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాం దేవునితో మనం ప్రార్థన చేస్తుండో మనకు విజయం వస్తుంది అంటే మనకు జీతం యాత్రలో అయింది ప్రార్థన యుద్ధం మనకు ఉంది అని బైబుల్ ధర మనం తెలుసుకోవాలా పాత ఏమున ఏం తెలియదు శత్రువు కనిపిస్తుండే కళ్ళకు కనిపిస్తుండే ఇప్పుడు శత్రు ఏమున ఉన్నాడు వాడు అలా ఆ శత్రువు ఏంది ఆత్మ ఆత్మ పోరాటం మనకుంది అయితే అప్పుడు గెలిచి అక్కడ ఎవరు చూసి అక్కడ మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి అలా ఒక రాయి కుర్చి దాన్ని వేసి వేసిరి అక్కడ చూస్తావా అహరోను హురులు ఒకడు ఈ ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను అందుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అలా చూడండి మళ్ళీ అక్కడ చూసి అక్కడ పెట్టుగా సూర్యుడు అస్తం వరక ఏం చేస్తుంట ఇజ్రాయిల్ గెలిచి అలా చెప్పంటే ప్రార్థ యుద్ధం అక్కడ అక్కడ యుద్ధం జరుగుతుంది మోహిశ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అలా అలియా ఇంకా అట్లు యహోశువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అమాలేకను ఇంకా రాజును అప్పుడు యహోవా మోసతో ఇట్లా నేను నేను అమలేకల పేరు ఆకాశము క్రింద నుండకుండా ఒత్తిగా తుడిచి గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి కు వినిపించను వినిపించ సార్ చూస్తే ఇక్కడ కత్తి వాస ఏం చేసిన యోశవా మాలిక అలలియా చూస్తే ఆత్మంగా కత్తి అంటే వాక్యమైన కడగంతో నువ్వు ఏం చేయాలా సైతాన్ని యుద్ధం చేయాలా సైతాన్ మీద యుద్ధం చేయాలా ఆ రోజు అలలియా ప్రార్థమ పూర్తిగా చూసి ఏం చేయాలా మీద యుద్ధం చేయాలా అలా సైతాన్ మీద యుద్ధం చేసి ఏం చేయాలా పట్టిన ప్రజల్ని శత్రు బలం మీద అధికారం ఇచ్చినన్నాడు దేవుడు శత్రు బలం మీద అధికారం ఉంటుంది మనం ఆ అధికారం వాడుకోవాలా అలా అలిగా అధికారం మనం వాడుకోవాలా అలా చెప్పండి శత్రు ఇగో శత్రుని గౌని సాధించమన్నాడు అలా శత్రు ఎవరు సైతాన్ని మనం ఏం చేయాలా దాన్ని ఎలాగో మన దాన్ని ప్రజల్లో పట్టినక దాన్ని ఏం చేయాలని యుద్ధం చేయాలా యుద్ధం చేయాలంటే ఎట్లా చేయాలా ఎఫ్ రాని పత్రిక్రదర్ ఓకే బ్రదర్ నాలుగో అధ్యాయమో బ్రదర్ ఒక్కసారి తీర్చన ఒకటి ఉంటారు నలభై నాలుగు ఫస్ట్ సెకండ్ చూడు బ్రదర్ దావి తీర్చనా వన్ ఫార్టీ ఫోర్ దావి కీర్తన వన్ ఫార్టీ ఫోర్ బ్రదర్ ఫార్టీ లో వన్ ఏమో వన్ ఫార్టీ ఫోర్ ఒకటిలో నలభై నాలుగు లేవు బ్రదర్ వచనాలు దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో పేపర్ కమిషన్ పోయింది పేపర్ ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ బ్రదర్ ఎంత బ్రదర్ తీర్చ తీర్చను వన్ హండ్రెడ్ నూట పదకొండు అంటే నూట వన్ ఫార్టీ ఫోర్ ఒక నూట పద్నాలుగు నూట నలభై నాలుగులే ప్రదర్యా నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నతింపబడును కాక నాకు ప్రయుద్ధం ఇక్కడ ఉంది ప్రయుద్ధ లాడ్ మై ప్రడక్ నాకు ఆశ్రయ దుర్గమగు ఎహోవా సన్నతింపబడును గాక ఆయన నా చేతులతో యుద్ధమును నా చేతుల యుద్ధమును నా వరేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అలా చూస్తే ఇక్కడ చూస్తే దావి ఇక్కడ దావి నాకు నా ఏళ్లకు యుద్ధంలో పోరాటం నేర్పేవాళ్ళు అలా ఫస్ట్ యుద్ధంలో పోయినాడు వాళ్ళకు సమాధాన పడుతుంది కానీ యుద్ధం నుంచి ఏం చేయడం మోసే ఏమి చేసినాం పారిపోయినాడు మా పిల్లలు నేర్పేవారు ఎవరు నీకు తీర్పారు ఎవరు ఇచ్చినారు అంటే మోసే తన బలం నుంచి పోయినాడు కనుక అక్కడ ఏం చూస్తున్నాం పారిపోయినాడు ఫరవర్ నుంచి మళ్ళా మోసే మళ్ళా దేవుడు ఏం చూసి పిలిచి మనం చూస్తాం అలా ఎక్స్పీరియన్స్ త్రీ చాప్టర్ రా మోసే రా నేను నీకు తోడుంటా ఫరవర్ దగ్గర పోమని చెప్తాను చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ దావి తంటుంది నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నతింపబడును గాక నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడలి దేవుడు ఏం చేస్తున్నావో మనకు యుద్ధమును పోరాటము నేర్పే ఉన్నాడు హలోలియా ఈ ఆత్మీయ పోరాటం ఈ ఆత్మీయ పోరాటం ఇక జూతం ఎఫ్ఎస్సీలో చూడు కూడా ఎఫ్ఎస్సీలా ఆరుల పది జూడు మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు అల ఇక్కడ మన ఎఫ్ఎస్సీకు చెప్తున్నాడు అలలియా మీరు బలైనది కాక మీరు బలవంతులు మహాశక్తిని బట్టి అలదియా ఎఫ్ఎస్సీకి చెప్తున్నాడు వాళ్ళు వస్తుంది మీరు మహాశక్తిని బట్టి బలవంతులు ఎందుకు అంటే ఎందుకు బలవంతులు అక్కడ ఎఫ్ఎస్సీకు ఏమంటుడు అక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అలా అపవాది తంత్రకు ఎదిరించుటకు ఎదురు అలా అంటే మనకు పోరాటం ఉందా ఇక్కడ చూస్తే వాళ్ళ పాత నిమ్మ ఏంటో పోరాటం ఉండే అది కొత్త నిమ్మలు ఏంది పోరాటం మనకు శత్రువు మనకు కంటికి గెలబడడు వాళ్ళ శత్రు కంటిగా కలవడగలిగా వస్తూనే ఉంటారు దాని తంత్రం బట్టి దేవుని ఆత్మధార గుర్తుపడతాం మనం అలా శత్రు చదువు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు త్రం అపాధి తంత్రం ఉండి మీ శక్తిమంతుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అలా దేవునిచ్చే సర్వకా సర్వకాంక్షం ధరించుకోడి అంటూ చెప్తుడు ఇక్కడ ఏలైనాగా మనము పోరాడునది శరీరులతో కాదు అలా ఇక్కడ ఏమంటారు మనం పోరాడేది ఇప్పుడు చూస్తే ఆత్మీయంగా చూస్తే మన శరీరంతో పోరాడతలేం అంటే మనుషులతో మనం పోరాడతా లేమని చెప్తున్నాడు అక్కడ అంగంని శరీరులతో కాదు కానీ ప్రధానులతోను ప్రధానతోనూ అధికారులతోనూ అధికారతులను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంధకారం సంబంధ లోకనాథుతోను ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అలలుయ్య ఇంత కేటగా చెబుతుంటడండి మనుషులవి వచ్చి వాళ్ళు మనతో యుద్ధం చేస్తానికి వస్తున్నారు కనుక కానీ మనుషులతో కాదు మనం ప్రార్థనాపూర్వక చూస్తాం చూస్తాం ఫలలుయ్య చూస్తే ఏమంటుడు మా అంధకార శక్తి మద్ద కలిసి దురాత్మ సంబంధం పోరాడుతుంది ఈ దురాత్మ సంబంధ పోరాడుతుండను ఏంటన్నా మంచిగా సైనిక వరే తయారు కాల అందుకోసం యేసు ఏం చెప్పినాడు సరే లోకంశ వార్తలు పెట్టి శిష్యులుగా చేయమన్నారు శిష్యులు అంటే ఏం చేస్తారు పోరాడతారు వాళ్ళు సైతం ఏం చేస్తారు యుద్ధం చేసి ప్రజలకు విడుదల ఇస్తారు ఏం చేస్తారు ప్రజలకు విడుదల ఆకాశ మండల దురాత్మ సంబంధను అంటే గుంపు గుంపు ఆకాశ దురాత్మ సంబంధం ఆ దిగుతూ మనుషుల దూరి ఉండి అట్లా మన మీద వస్తారు కనుక దాంతోని మనం పోరాడుతున్నాం అని చెప్తున్నాం పానుభక్తుడు అందుచేతను మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకును మళ్ళా చేక అందుచేతను మీరు అందుచేతను ఆపద్ వారిని ఎదిరించుటకును అలాడని ఆఫంటే కష్టాలు సలు వస్తున్నాయి ఎదురింపు వస్తున్నాడు ఎదురుంచకు సమస్తమును నెరవేర్చిన వారైము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తి మంత్రులు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని బ్రదర్ వాయిస్ వినిపిస్తలేదు బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుంది బ్రదర్ చెప్పు మళ్ళీ చదవాల బ్రదర్ అందుచేతను మీరు ఆపద్దిన వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తి దేవుడిచ్చ సర్వాంగ కవచం మీరు ధరించుకోండి హలది అంటే మీరు యుద్ధంలో ఉండాలా యుద్ధంలో ఉండాలని చెప్తుంది మీరు బి శక్తి ఉండాలా అని ఇక్కడ చెప్తుండ్రు ఎఫ్ఎస్ఐ సంఘంకు పాలు భక్తులు చెప్తున్నాడు సర్వకవచం ఇంతా ధరించుకుంటే వాక్యం కడ్గం పరిశుధాత్మ ఉంటే దాంతో ఉండి ఏం మనం ఊకొద్దు దాంతో యుద్ధం చేయాలా ఆ దయ్యంతో యుద్ధం చేయాలా మనం చదువు ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరవు తొడుక్కొని చదువు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడి తొడుగుకొని నిలవబడుడి అలలియ పాదముకు సిద్ధమైన జోడి నిలబడి నిలబడి అలలియం నిలబడి అని చెప్తుడు అంటే ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం ఈ ఆత్మీయ పోరాటంలో ఇక్కడ చీమోతి చూడు బ్రా చీమోతి రాజ పత్రిక ఎన్నో తీమోతి బ్రదర్ ఇప్పుడు రెండో తీ పత్రిక రెండో థ్యాం ఫస్ట్ నుంచి చదువురా నా కుమారుడ క్రీస్తు కృపచేత బలవంతుడవు కమ్ము అలా అనుయమంటుడు క్రీస్తులు కృపా నిమ్మిన ఉంది కనుక దాని బలవంతుడు కము అని ఇక్కడ త్రీమోదీకు పాలు భక్తులు చెప్తున్నాడు అలా అలుయూ అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు సాక్షిగా సంగతులు ఇతరులకు బోధించుటకు ఇతరులకు బోధించకు సామర్థ్యము గల నమ్మకమైన సామర్థ్యము నమ్మకమైన మనుషులకు అప్పగింపము అలలియ మనుషులకు అప్పంగించము ఇక్కడ చూస్తే అలలియ ఇక్కడ చూస్తే సరిగా పోరాడం జరిగింది అలలియ మోషే చెప్పినాడు నేను కుర్రం మీద పర్వతం మీద దేవునికి పోతున్న మీద నేను చేస్తున్నాను యోశుయా నువ్వు కత్తి భయం చేసి కత్తి భద అంటే కత్తి అంటే ఆ నిజమైన కత్తి ఇప్పుడు చూస్తే వాక్యమైన కత్తి అలా కత్తివాత చేసిన ఏం చేస్తున్నాడు ఆ అమూల్యంకి ఏం చేస్తున్నాడు యోశ్వా బిజయం పొందినాడు అలాగే దేవుని యొక్క కడగం మనకు ఈ వాక్యం తెర ఏమంటుడు చదువు సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు ఇది కాదు సైనికులు యుద్ధమును పోనప్పుడు క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలే నాతో కూడా శ్రమను అనుభవించుము అలలియ క్రీసును మంచి సైనికు వలే నాతో కూడా శ్రమలు అనిపించాలంటే మనకు శ్రమలు ఉంటాయి కానీ చెప్తున్నాం మనం ఏమున్నాం ఏసు ప్రభు మనం అలలియ ఈ శ్రమంలో సైతాన్ని రకరకాల యుద్ధం చేస్తూనే ఉంటాడు మనం అలలియ బాణాలు చేస్తూనే ఉంటాడు రకరకాలు చేస్తున్నాడు కైనా మనం యుద్ధం చేస్తే ముందు సాగిపోవాల ఇక్కడ ఇక్కడ పౌలుకు పౌలు పక్తు తీ చదువు సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అలలియ జీవన వ్యాకములంటే జీవన వ్యాకం అంటే మనం జీవం నిత్య జీవంలో ఉన్న ఆ దళిలో పోతే చిక్కుపోడు అలయ్య ఇక్కడ మనకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనకు పోరాటం ఉంది ఏముంది మనం పోరాటం ఉంది అలా ఆత్మీయ పోరాటం ఉంది కనుక మనం ఎట్లుండాలా ఎప్పుడు మనం ఆత్మీయ వాక్యం అనే కడగం మన ప్రసిద్ధాత్మ అభిషేకంకి మేల్కొని ఉండాలా దీవరా ట్వంటీ ఫోర్ అవర్ ఉద్యం మనకు చైతన్ నుంచి అలా ఇక ఏమంటాడు ఇక్కడ అది ఒకడు కోరంతి పదారాధ్యం చూడు బ్ర పదమూడు సిక్స్టీన్ చాప్టర్ థర్టీన్ మెలుకోగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు అలది మెల్కోగా ఉండి సైనికులు ఏం చేస్తున్నాడు మెలుకగా ఉంటాడు సైనికులు అలా ఎప్పుడు ఏం ఆత్మీయంగా మనం మెలుకోగా ఉండాలి ఆత్మీయంగా అలది ఆత్మీయ పూర్తిగా ఉండాల వాక్యం అని కడగం చేసి మెలుకోగా ఉంటుడి నిలకడగా ఉండు విశ్వాసం అంటే దేవుని వాక్యం ఉంటే మనకు విశ్వాసం వాక్యం చూస్తుంటే విశ్వాసంలో నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు అల మనం పౌరుషంగా ఉండు బలవంతులై ఉండు అలలిగా బలవంతులై ఉండు అలలిగా ఏమంటుడు ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మనం ఎఫెస్ని పత్రిక చూస్తే ఏమంటుడు మీరు శక్తి పనుకొని ఏం చూస్తున్నాం మనం పోరాటది శరీరంతో కాదు కనుక ఆకాశ దురాత్మ సంబంధంలో పోరాడుతున్నాం అలలిగా దాని తంత్ర గుర్తుపట్టడానికి ఏం చేయాలా ఆత్మీయ కడకంను ధనించుకోవాలి ఆత్మీయ కడుకం నీ దగ్గర ఉండాలా మీరు చేయు కార్యముల ప్రేమతో చేయుడి మీ చేయ కార్యమందు ప్రేమతో చేయుడి అలలియ మనం చేయ కార్యమంతా ప్రేమ చేయాలి ఈ ప్రేమ సిద్ధాంతం కనుక అలలియ మనం ఎప్పుడో ఎట్లా ఉండాలా మనం అందుకోసం యేసు ప్రభు ఒక చేస్తాడు అలలియ లూకస్ వార్త చూడుపురారు లూకస్ వార్త ఏంటి చాపరారు ఎన్న వచ్చిన బ్రదర్ ఫస్ట్ నుంచి ఐదు వరకు చదువు బరా వారు నిత్యము ప్రార్థన చేయుచుండవకు అలా ఒక ఉపమానం చెప్పాను అసలు ఇసుకు రావద్దు ఇంకా ఏంది సాలని నువ్వు ఆగిపోద్దు ఇసుకు రాదు నువ్వు ఆగిపోదు ఇసుకకుండా ప్రార్థన చేయాలని వారితో ఉపమానం చెప్పాను చదువు బ్ర దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య నుండు ఒక న్యాయాధి దేవునికి భయపడకు ఒక మనిషికి లక్ష్య పెట్టకు న్యాధిపతి ఉండేను ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను చెప్తున్నా ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చిన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడగచ్చు వచ్చను కానీ అలా ఏం చేస్తుండే అక్కడ ఆ పట్నంలో ఒక న్యాయాధిపతి ఉందంట ఎవరికి పోవాలంటే ఆయన దగ్గరనే పోవాల ఆయన న్యాయం తీర్చాలా ఎవరికి అందరికీ న్యాయం తీర్చే వ్యక్తి అంట ఈయన ఈ పట్నం ఉన్న వ్యక్తి అందరికు న్యాయం తీసే వ్యక్తి కనుక ఈ పట్నంలో విద్వరాలు ఉంది ఈ పత్తి ఎవరికి పోయిందంట న్యాయం విద్వరాలు పోయిందంట చుడు అక్కడ చుడుపురా అంతటా కొంతకాలము ఒప్పకపోయేను కొంత కాలమంతా కొన్ని కాలం వరకు ఆయన ఒప్పుకోకపోయినాడు ఆయన న్యాయం తీర్చలేదు కానీ ఆయన న్యాయాధిపతి ఉన్నాడు కనుక అందరూ ఆ పట్టణంలో పోయి ఆయననే వాళ్ళకు ఆయననే అందరూ న్యాయం తీర్చి కనుక ఆయన న్యాయం తీర్చలేకపోయినాడు ఆయన అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకోలేను అలా ఏమంటుడు దేవునికి భయపడక మనిషికి లెక్క పెడక తన మనసులో చెప్పునంటే దేవునికి భయపడ మనిషికి లెక్కపడక కానీ ఈయన తొలతలో గుజనకు ఈమె న్యాయం తీస్తా అని చెప్తుడు చూడండి ఇక్కడ చూస్తే ఒక ఉమ్మానం చేస్తుండ్రు ఈ బిద్వరాల్లో ఎట్లా ఉంది అలా ఇసుకు రాకుండా ఏం చేసింది ఆమె నాం తీర్చి మొనిపొంది నీ ప్రార్థన ఎట్లుండాలా ఇక్కడ చూద్దాం కింద చెప్తారు ప్రభు మరియు ప్రభు ఇట్లా ప్రభు ఇట్లా నేను ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అలా ఈ లోకంలో ఉన్న అన్యాయస్తుడి మాట వినుడే మీరు అలా దేవుడు తాను ఏర్పరచుకొనిన దివారాత్రములు తన్ను గురించి మొర్ర పెట్టుకొని వారికి న్యాయము తీర్చడా అలలియా దివారాత్రులు అంటే మన ప్రార్థన ఏంటి అలలియా పొద్దుగల సాయంత్రం ప్రార్థన చేస్తూనే ఉండాలి అలలియా ఎందుమంటే మన ఆత్మీయ పోరాటం ఉంది అక్కడ చూస్తే మోస ప్రార్థన ఏం చేసినుడు యోష ఏం తన కత్తివారం ఏం చేసినడు విజయం పొందను సరికంగా ఇప్పుడు చూస్తే ఆత్మీయ చూస్తే మనం ప్రార్థన ఏం చేయాలా విజయం పొందాల మనం ప్రార్థన విజయం పొందగలం అలలియా ప్రార్థన ఎప్పుడు మానొద్దు మన వాక్యం ఎప్పుడు ధ్యానం నుంచి మానొద్దు కలర్ చెప్పంటే ఇక్కడ అపోస్తకారం జరిగింది అపోస్తకారం చూడు బ్రదర్ అపోస్తకారం ఎన్నో అధ్యాయం బ్రదర్ పన్నెండు అధ్యాయం బ్రదర్ అపోస్తకారం పన్నెండు అధ్యాయం ఎన్నో వచ్చిన పన్నెండు పన్నెండు ఒక్క విషయం బ్రదర్ ఐదో ఐదు చదువు ఐదు ఐదు పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘం అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను అలా పేతురు ఎక్కడున్నంట చిరసాల ఉన్నంటే జైల్లో ఉన్నారు వాళ్ళ ఈరోజు ఏం వాళ్ళు పేతురుకు జైలు వేసిండ్రు సంఘం అంతా అత శక్తి అత ఆసక్తితో ప్రార్థన చేసిన ఏ రోజు అతనిని తీసుకోని తీసుకొని ఉండగా రామగా ఆ రాత్రియే పేతులు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుతుండెను అలా రెండు సంఖ్యల చూసి బంధించి అంటే పేతులకు సంపాదన చూసి ఏ రోజు పేతులు సంపాదించి పెట్టి ఇంకా సంఖ్యలతో బంధించి పేతులకు సరసల్లో బంధించింది అక్కడ చూస్తాం మరియు కావలివారు వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండ్రి కావలి వాళ్ళు పెట్టినట చెరసాల దగ్గర దగ్గర కాల్చి వాళ్ళు కావలి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అలా సంఘం ఏమో అతాశక్తితో మన ఆసక్తితో ప్రార్థిస్తుండే ఏ దేవుడు ఏం చేస్తున్నాడు తన దూతను పంపించినట అలా అలా అంటే అక్కడ చూస్తే మళ్ళీ ఆ శక్తి ఇగ్గా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఆ శక్తితో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు పేతుల కోసం ప్రార్థిస్తు తన దూతని ప్రభుని పంపించినట్టు అక్కడ చూస్తా అతడు గదిలో వెలుగు ప్రకాశించను అలా దూ దూత దిగినగా ఉన్న గదిలో ఏం చేసే వెలుగు ప్రకాశించాను ఇక్కడ చూసాం దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా నుండి ఊడిపడెను చూడండి హలలి దూత దిగినేమూ పేతును అని చెప్పలేమనేది ఇడిపోయిను అక్కడ చూస్తే అక్కడ అప్పుడు దూత అతనితో నీవు నడము కట్టుకొని చెప్పులు తొడుగుకోమనను ఇక్కడ మీరు నడుము కట్టుకొని చెప్పులు తొడుకోమని పేతుతో దూత చెప్తున్నాడు అక్కడ అతడలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను వస్త్రం రమని దూత చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను అంటే పేతులు నిద్రలో ఉండొచ్చు అలలీయా పేతులు నిద్రలో ఏమంటుడు దర్శనం కలిగిందని తలస్తున్నాడు అంటే ఆలోచుకుంటున్నాట మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనిను అదే అదే చూడండి మొదటి కావాలి మన రెండు కావలి పోతుంటే అలలియా మన దూత పోతుండే వాళ్ళకి అందతం కలిగింది అలలీయా మళ్ళా దూత పేతులు వాళ్ళ కనబడతలేదు కావులి వాళ్ళు కావులి వాళ్ళకు వాళ్ళ కనబడతలేదు కనుక దాని నుంచి బయట తీసుకొని పేతులు దూతకు తీసుకొచ్చి దూత తీసుకొచ్చిను పేతులకు వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయాను అలా దూత అతని విడిచిపోయిను అలా దూతకు పంపించి ఏం ఆ ప్రాణ ఆ వచ్చిన కీడ నుంచి తొలగించినట్టు అక్కడ చూసే పేదలు చెప్తాడు అక్కడ వచ్చిన అక్కడ చూసా మనం దీనికి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినీ నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసే ఉన్నది అలా అక్కడ చెప్పిస్తుందని పాత్రిక ఏం చెప్పండి మనం పోరాటం ఎవరితోని లోక నాదులతో అంధకారీకర్ సంబంధిని అలా ఈ యుద్ధం మనకు వస్తూనే ఉంటది ఈ యుద్ధం మనకు వస్తూనే ఉంటది తిరిగి చరిత్ర మళ్ళా మనకు వస్తూనే ఉంటది అంటే ఈ లోక శీకర్ సంబంధిని మనం యుద్ధం చేస్తూ ఉంటది మన దీర్ఘర చేయాలా ప్రార్థన పూర్తిగా జయించాలా అలాగెస్ అని పత్రికలో చెప్పింది పౌలు ఇక్కడ పేతృజితం పేతృజీతం జరిగింది పౌలు జీతం జరిగింది మన జీతంని తిరిగి జరుగుతూనే ఉంటది చూడం ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహోను తల్లి అయినా మరియా ఇంటికి వచ్చను యుహోన తల్లి నువ్వు ఇంటికి వచ్చి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండ్రి అలా అనేకు గుడి ప్రార్థన చేస్తున్నంటే ఏం చేస్తున్నావు విజ్ఞాప ప్రార్థన అక్కడ ప్రార్థన చేస్తున్నావు కంటిన్యూ ప్రార్థన చేస్తున్నావు అక్కడ చూస్తే ఆసక్తిగా ప్రార్థన ఆపతలేదు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండరు వాళ్ళ అందరు కూర్చొని అక్కడ రూమ్ లో ప్రార్థన చేస్తూనే ఉండరు చూద్దాం అక్కడ అతడు తల వాకిటి తలుపు తట్టు చుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను అలా రోదే వచ్చి తలుపు తట్టుగా రోజే చిన్నది తలుపు దగ్గర ఆలోకించి వచ్చాను అక్కడ ఆమె పేతులు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతులు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను వాళ్ళ అర్జునండి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పోయి చెప్పింది వచ్చినది సంతోషం చేసి కా సులం పెరిగి తలుపు దగ్గర ఉంటాడు సంతోషం వాళ్ళు చెప్తున్న వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు చూద్దాం ఒక కింద చెప్తారు వాళ్ళు అందుకు వారు నీవు పిచ్చిదానరి హలో వినిపిస్తుంది బ్రదర్ అందుకు చిన్నదాన్ని చెప్తుంటే వాళ్ళు అమ్ముతలేరు అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని అని దాని ముందు చదువుక మరి చెప్తుంట చూడు ఒకరా దాని ముంద బ్రదర్ ఆ పేతులు ఇంకనూ వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతిని అలలియ విభ్రాంతి పొందింది అలలియా దేవునికి అద్భుతం కార్యం అక్కడ జరిగింది అలలియ చెప్పండి మనం ప్రార్థన విజయం పొందాల ప్రార్థన వాక్యం కడుగం ద్వారా ఎందుకంటే దేవుని రాక దగ్గర కనుక మన ముందు ఆత్మీయ పోరాటంలో ఉన్నాం మనం భయంకర శత్రువు భయంకర మన వాళ్ళు వస్తారు విజయం మనదే కనుక మనం జాల ఆత్మ ఖండం కడుగం సర్వాకాంక్షం విశ్వాసం డాలి ఇవన్నీ మనకు చెప్పినవి ఇదంతా ధరించుకొని ఏం చేయాలా ఆ మనపై ఏం చేయాలా ఆ సైతంతుని యుద్ధం చేసి ప్రజలకు విడుదల చేయాలా అందుకోసం ఏసు ప్రభులు క్రైస్తవ సంఘం చేస్తలేదు అందుకోసం సృష్టికి స్వార్థ చెప్పి మీరు శిష్యులుగా చేయమన్నాడు ఏం చేయాలా అక్కడ పౌలు చెప్తుడు కిరీస్తు బలవంతులు అలా అలిగ ఈ వాక్య ముందు ఏం చేయాలా శిష్యుల మనం బలవంతుడు చేయాలా ఆయనపై ఏం చేస్తాడు మళ్ళీ ఆయనవి స్వార్థ చెప్తే దేవుని ఒక స్వార్థ తీవ్రంగా పోయి అలా రక్షణ పొందుతారు అలా పౌలు ఏం పౌలు ఏం చేసి తిమోతికి ఒక సైనిక తయారు చేసినాం మనం ఏం చేయాలా ఒక కావులి వాళ్ళ సైనికు వల్ల తయారు చేయాలా వచ్చిన సేవలు తీసుకుపోయి ఏం చేయాలా వాళ్ళ సైనిక తేజకి వాళ్ళ వాళ్ళ బి సేవలు నడిపేయాలా నడిపే మంచి సైనిక ఇస్తున్నాడు పౌలు అన్ని నేర్చుకున్నాడు తిమోతి పౌలు అంతా తిమోతి ఒక మంచి సైనికు వల్ల తయారు వచ్చినాడు ఏమంటాడు మంచి నమ్మకాల వరకు వాళ్ళకు ఇంకా వరకును వాళ్ళకు సేవకు అపగించమని చెప్తుండ్రు మన సేవభిచ్చే దేవుడి చిన్న వాక్యం దీవించేగా మమ్మీన్ బ్రదర్ మేము ఒక్కసారిగా ప్రార్థిస్తాం బ్రదర్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎసయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా ప్రభ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారత్నములు ప్రభ తండ్రి నీ కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు నాయనా తండ్రి ఈ మధ్యాహ్న కాలం అందు నీ యొక్క జీవం గల మాటలు ప్రభ నాయన అలాంటి మాటలు మేము విన్నందుకు నాయన మమ్మల్ని ధన్యులుగాను యోగ్యులు గాను భాగ్యులు గాను ఆయన మీ యొక్క ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసినందుకు ఆ యొక్క పరలోకం నుండి ఆ మన్నాను మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు ప్రభా నీకే కృతజ్ఞతలు నీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి యుగయుగములకు కలుగును గాక హెలుయ తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి మోసే ప్రభాన ఆయన ఆ యొక్క ఐగుప్తి నుంచి ప్రభా నయన ఇస్రాయేల్ ప్రజలు నడిపించండి ప్రభాన కాబట్టి ఆ యుద్ధంలో ప్రభా నాయన తండ్రి మీరు మోసేకి తోడై ఉన్నారు ప్రభా నాయన కాబట్టే ప్రభ మోసే ప్రభ అన్ని సమస్తము చేయగలిగిండు ప్రభా మీ కృప వలనే ప్రభ మీ కృప వలనే మోసే బలవంతుడైనాడు ప్రభ కాబట్టే ప్రభా నాయన మోసే చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ప్రభా ఇస్రాయల్లు గెలిచినరు మోసే చేతులు దించినప్పుడు అమెలకీలు గెలిచిన్రు అని చెప్పినారు ప్రభ కాబట్టే ప్రభ మా చేతులు ఎప్పుడు నీతో ఉంటేనే ప్రార్థిస్తేనే మాకు విజయమని నాయన మీరు మాకు చూపించినారు ప్రభ ఎప్పుడైతే ప్రార్థనా జీవితం మాలో లేదో ప్రభ అప్పుడు ఈ లోకంలో మేము పడిపోతాం ఓడిపోతాం కాబట్టి యొక్క ఆత్మీయమైన యుద్ధంలో మేము ఓడిపోతామని మీరు తేటగా చూపించినారు ప్రభ కాబట్టి ఈ లోకంలో నాయన మీరు పోరాడుతున్నది అధికారులతో నాయన ప్రధానులతో నాయన తండ్రి ఆకాశ సంబంధమైన చీకటి శక్తులతో అంధకార సంబంధమైన శక్తులతో పోరాటం అన్నావు ప్రభ కాబట్టి నీ కృపతో మేము బలవంతుడవమన్నావు ప్రభ నీ యుద్ధకి వస్తేనే ప్రభ మేము నేర్చుకోగలుగుతాం ప్రభ సైనికుల్లాగా యుద్ధంలా యుద్ధంలో నేర్పరిలాగా అవుతాం ప్రభ కాబట్టి నీ వాక్యమే మాకు అన్ని నేర్పిస్తుంది ప్రభ ఎందుకంటే ఈ వాక్యమే మీరు కాబట్టి ప్రభ కాబట్టి నాయన ఈ ఒక్క వాక్యాన్ని మేము ధరించుకొని ప్రభాయన సర్వశక్తి గల దేవుడు ప్రభాయన మీరు కాబట్టి మీ శక్తి మేము పొందుకొని మేము శక్తిపంతుల మగి ప్రభ ఈ లోకంలో ఉన్న దుష్టుడి మీద మేము పోరాడం చేయాలా ప్రభ వాడి వేసే ప్రతి తంత్రాలను ప్రభా నైనా మేము వాడి మీద యుద్ధం గెలిచి గెలవాలా ప్రభ కాబట్టే ప్రభా నాయన మీ యొక్క సర్వాంగ కవచము ధరించుకోమన్నావు ప్రభా నాయన తండ్రి కాబట్టే ప్రభా ఏ విషయంలో నాయనా తండ్రి ఎక్కడ ఈ లోక సంబంధంగా ఆలోచించకుండా ఈ లోక సంబంధంగా నడుచుకోకుండా ప్రతిదీ ప్రభా నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీ యొక్క వాక్యం ప్రకారంగా నీ ప్రకారంగానే ముందుకు పోవాలా నీకు తగినట్లుగానే మేము జీవించాలా నీ అడుగుజాడలందు మేము నడుచుకోవాలా సమస్తము ప్రభా మీ ఆధీనంలోనే ఉంది కాబట్టి ప్రభ నీ ఎందు విధేయత కలిగే ప్రభ నీకు లోబడి నీ వాక్యానుసారంగా మేము ముందుకు పోవాలా మా స్వబుద్ధిని మా సొంత ఆలోచనలను సొంత తలంపులు మీరు కొట్టివేయండి ప్రభా నాయన కాబట్టి మేము ఎక్కడ అడుగు మా పాదాలు అక్కడ సమాధానం రావాలా ప్రభా కాబట్టి ప్రభా సమాధాన పరిచయ వాళ్ళే నీ కుమారులు అన్నావు ప్రభా మేము ఎక్కడ వెళితే అక్కడ సమాధానాన్ని తీసుకురావాలా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి పని ప్రేమతోనే చేయాలా ప్రభా కాబట్టి నాయన తండ్రి విశ్వాసంలో మేము నిలకడగా ఉండి ప్రార్థనల ఎందు పట్టుదలగలిగి ప్రభా పౌరుషం గలవారమై ఉండి ప్రభా మేము ముందుకు సాగిపోవాలా ప్రభా నాయన తండ్రి ప్రార్థన జీవితం లేకపోతే ప్రభా నాయన మేము ఏ పార్టీ వాళ్ళము ప్రభా నాయన ఈలోక సంబంధంలాగా అయిపోతాం కాబట్టి నాయన ఎక్కడ విధేయత కనపరచకుండా మేము ముందుకు పోవాలా ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయన పవా నాయనా పవ పేతున్ని వేసిస్తే ప్రభా అక్కడ కూడిన నీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తే ప్రభా నాయన నాయన చెరసాల కూడా మీరు బద్దలు చేసినారు ప్రభాయన కాబట్టి ప్రభా నాయన ప్రార్థన చేస్తే ప్రభా నాయన ఎలాంటి సిచ్యువేషన్లో మేమున్నా ఎలాంటి పరిస్థితుల్లో మేమున్నా అది ఏదైనా కానీ ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడతామని మీరు మాకు తోడై ఉంటారని ప్రభా మళ్ళీ జ్ఞాపకం చేసినారు ప్రభా కాబట్టే ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో నాయన శ్రమ కలుగుతుంది అయినా మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళమన్నావు ప్రభా క్రీస్తు కూడా శరీర ముందు శ్రమ కాబట్టి అలాంటి మనసు మీరు దహించుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రభా నాయనా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా వాటిల్లో మాకు ఆదరణ ఇచ్చే దేవుడు నీవే కాబట్టి మమ్మల్ని రక్షించే దేవుడు నీవే ప్రభా మమ్మల్ని కాపాడే నాయన రక్షించి నీ కప్పుకొని మాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు నీవే ప్రభా యహోవాకు మించిన ఆశ్రయ దుర్గం ఏదీ లేదు ప్రభా యహోవాకు మించిన ప్రభా తండ్రి ప్రేమ కూడా ఈ లోకంలో ఎవరు చూపించలేరు ప్రభా ఎందుకంటే జీవం వల్ల దేవుడు నీవే ఎస్తయ్యా కాబట్టే నాయన నువ్వు ఇచ్చే సర్వాంగ కవచం మేము ధరించుకొని మేము శక్తిమంతులమై ప్రభ నీ కృపలో మేము బలవంతులమై ప్రభ నాయన ప్రార్థనలంద మేము పట్టుదల కలిగి ప్రభ ఈ లోకంలో నాయన యుద్ధం చేసి దుష్టుడి మీద మేము పోరాడి నాయన విజయం సాధించాలా ప్రభ ఆ దినం ప్రభా నాయన యోహోశివా కూడా ప్రభ యుద్ధం చేస్తుంటే చివరి టైంలో ప్రభా నాయన ప్రార్థిస్తే ఆ యుద్ధాన్ని ప్రభ మీరు సూర్యచంద్రుల్ని ఆపేసినారు ప్రభ కాబట్టి ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ టైంలో ప్రార్థన చేస్తే ప్రభా ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా ప్రభా ఆ టైంలో సమస్తము సాధ్యమవుతుంది ప్రభా కాబట్టి నాయన సంఘమంతా ప్రార్థిస్తే ఆ చరసాలలు కూడా బద్దలైపోయినాయి ప్రభా సూర్యచంద్రులు కూడా ఆగిపోయినారు ప్రాభ కాబట్టి మేము ఎన్ని శ్రమంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ప్రభ ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగి సమాధానం కలిగి నాయన మేము ముందుకు పోవాలా ప్రభ ప్రార్థనల ఎందు ఎడతెగక నాయన నిలకడగా ఉండి పట్టుదల కలిగి ప్రభ దివారాత్రములు ప్రభా నిన్ను ప్రార్థిస్తూ నేను స్థుతిస్తూ నీ లేఖనాలన్నీ మేము ధ్యానిస్తూ ఈ లోకంలో దుష్టుడు రాజ్యాన్ని మేము కూల్చాలా వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభ నేనైతే నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను ఈ స్వరం మీ నుంచి కలిగిందే ప్రభ కాబట్టే నేను స్వీకరిస్తున్నాను నా హృదయంలో ఆ విన్న వాక్యాన్ని భద్రపరచుకున్నాను అది నా హృదయంలో నాలో ఫలించేలాగా అది నాయనా మీరే సహాయపడండి ప్రభా నాయన ఎందుకంటే జీవం మీరే ప్రభ జీవాహారం నేనే అన్నావు ప్రభా అంతే దినమునా వాని నేను లేపుతాను అన్నావు ప్రభా ఈ వాక్యమే మీరు ప్రభ కాబట్టే నాయన మీరు మమ్మల్ని లేపండి నాయన తండ్రి అలాగే ప్రభా మనోజ్ బ్రదర్ ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు బయలుపరచండి ఈ యొక్క వ్యాక్సిన్ నుంచి కూడా కుటుంబాన్ని మీరు కాపాడండి ప్రభా ఈ పరలోక శాంతి సమాధానము ప్రభా కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా నాయన సిస్టర్ని కూడా బలంగా అభిషేకించండి ఆమె కూడా నాయన యొక్క వాక్యంలో బలపడాలా ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగి ప్రభ గొప్ప సేవ చేయాలా ప్రభ మనోజ్ బ్రదర్ ఫ్యామిలీ మొత్తం నాయన గొప్ప సేవ చేయాలా ప్రభ వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు రక్షణలోకి నడిపించండి ప్రభ ఆయనకున్న ప్రతి కుటుంబ సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపించి మీరు అక్కడకు సిద్ధపరుచుకొని ఆయన కూడా అనేకులను సిద్ధపరిచేలాగునా ప్రభ మీరే సహాయకుడిగా ఉండండి ఆయన వెళ్ళే ప్రతి మార్గము త్రోభ మీరు సరళం చేసి మీ సేవలో బహుగానైనా వాడుకోండి ప్రభానాయన అలాగే ప్రభానాయన వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కృప చూపించి ఆ కలవరిసరులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరిచి నైనా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకొని మేము కూడా అనేకులను సిద్ధపరుచుకునే అలాంటి కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా దయచేసుకొని మీ జ్ఞానం ప్రభానాయన తండ్రి బుద్ధి జ్ఞానములు అవి మీ సర్వ సంపదలు అన్నావు ప్రభ ఆ బుద్ధి జ్ఞానంతోనే ప్రభ ఈ లోకంలో నాయన అనేకులకి సువార్త ప్రకటించగలం ప్రభ మాకు బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడే ప్రభ ఎవరితో ఎట్లా నడుచుకోవాలా ఎట్లా మాట్లాడాలా ఎట్లా వాళ్ళ హృదయాల్లో వాక్యం నాటాలా అనేది నీ నుంచే వస్తాయి ప్రభా అవి బుద్ధి జ్ఞానములు మీ సర్వ సంపదలు కాబట్టి అవి మాకు సమృద్ధిగా దయచేసి నీరు అక్కడికి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సోదు ప్రభా నాదివానికి నాదివానికి హలలియా నాదివామి ఆత్మీయ పోరాటం కలగా ఐశప్రభా నాదివానికి ప్రభా నాదివానికి ప్రభా మన తన ప్రభ యశప్రభ మరి తన్ని ఏలైతగా ప్రార్థించ కూడా ప్రార్థించాలా హలలియ ఈ ప్రార్థన ధర ఈ వాక్యం ధర సైతం కులాల యశ్వ్రభ నీ రీతి రాజ్యం మనుషులు తాపిస్తబడాల ప్రభా మీరు హరించే ని నాదీవానికి మాకు దివరాత్రి పోరాటం ఉంది ఈ పోరాటం గెలవాలేసప్రభ అలడియా మీరు ప్రభా మీరు బలవంతు కనుక మీ చేతిలో బలవంతుగా మార్చండి ఇనాదీవానికి సృతం అలదిగా మన తన్ని పౌలు జాగ్రత్తమో తి మన మంచి సైనిక పోరాటం వెళ్ళి తయారై ప్రభ అలది అనాదివానికి స్థతం ఆత్మీయ ఉద్యమంలో ఉన్న విశ్వప్రభ నాదీవానికి స్తోతం అలది అనాదిగా మన తన్ని ఏసు నీ సాయం బల విసు ప్రభా కావాలంటే ప్రభా వాక్యం అనే అలలి అనాదిగా కడ్డుగా ముటుగం ఉండాలా సైతాన్ని అలలియా ప్రజల్ని ప్రభాశీర్వ దగ్గర నడిపేయాల శుప్రభాన్ని ఖరించేని గొప్ప జలం కనిపరించని ఆదరించని ఆత్మతెరివి రక్షణ నడిపించండి అలనియా నాది వైరస్ బాగా ముట్టని తాకండి సోసోపాతండి వాళ్ళు ఆత్మతెర్వని వాళ్ళు రక్షణ పొందాలా అలలియా దృష్టిని గర్జించండి స్వార్థ పంపించండి శుభ్రభ రక్షణ పొందాలా మీరే కరణించండి ఈ వ్యాక్సిన్ ఏ రతానికి పోషించి అది కరిగిపోవాలా ఎవరికి హాని కలగదు తీసుకువెళ్ళని కాచి కాపాడి వాళ్ళ మీ స్వార్థమై రక్షించండి నా ప్రభానికి శోతం కేపీఎన్ సిట్టను తాకండి ఫ్యామిలీ ఫ్యామిలీలో నియాత్మకం ఇచ్చండి బలం దని శక్తి తెచ్చని అందరినీ సైనికుల కావాలని సైనికులు కావాలని నిన్ను సేవించాలా అలాది అనాదివానికి శోతం అందరు సేవ చేసి సాధించని అన్న ముట్టను తాకండి బలం దక్తి తెచ్చని అండ చూడాన్ని కంచని ఇంకా గుణ రస తెలియచండి అనద ఇంకా ఇంకా ఇంకా వాక్యంకే శతాన్ని బయలుపరచండి అలలి అక్క ముట్టని బలం శక్తి తెచ్చి ఆరోగ్యం తెచ్చండి అక్కడి అనలియ వాక్యంలో నడిపించండి సేవలో వాడుకోండి పిల్లలు విని చేత బలవంతు కావాలా అలరియా మీ ఆత్మ బలం ం మీరు అక్కడ తిరుగుంది శ్రమకాలంలోనూ ఏ వరకు పెద్దకుంటా ప్రభా నీ ఎందు స్థిర మంచి దైచని అలాని ఇంకా విశ్వాసం అధికం చేయండి ఎన్ని వచ్చినా కానీ ప్రభా దించేది అలనియ నీ వై గురి ఉండాలా అలనియ మా గురి ప్రభా మీరేసు ప్రభాదివాన్ని కాలించండి సైతం దేయాలు కాల్చే దురాత్మను కాల్ చేసి అలనియ మీరు అక్కడ మాకు సిద్ధపరచుకు మనిస్తున్నాం వాయిస్ ఇంపిస్తుందా ఓకే దాన్ని ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం ప్రభావ పరిశుధిర గొప్ప దేవ సర్వశక్తి సంప్రండ మహోన్నతులకు తంది మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమేనా అబ్రహామి సాఖ యాకోకుల దేవన్న ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టినారు ప్రభా దీవారాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించినారు నీకు వందనాలు వేసయ్యా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నమేనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగునుగా కాలుయ ఈ యొక్క మధ్య కానీ సమలనైనా మీకు సంధులో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు మీకు స్వరం మాకు ఇన్విప్ప చేసినారనైనా మీ వాక్యందరూ మాత్రం మాట్లాడనారు మమ్మల్ని ఎంతగానో అయినా మీకు సర్వంజ కవచం ధరించుకోవాలా మేము ఉంటుందే ప్రాభ యుద్ధ భూములు మేము ఉంటున్నాం ప్రాభ ఒకరులైన జనుల మధ్య మేము ఉంటున్నాం ఓ ప్రభావ నా తన కూర ముఖాల మధ్య మేము ఉంటున్నాం ప్రభావ మీరే మా కవచం నా తండ్రి మేము ధరించుకోవాలా మిమ్మల్ని ప్రతి విషయంలోనైనా శక్తును ఎదిరించాలా అనేకులు మీ చెంత మేము ఇదేని విషయంలో కానీ ప్రభా మేము చింతించుకున్న భయపడకున్న విశ్వాసంతో మేము ముందుకు సాగిపోవాలా ఓ ప్రభావ మా ముందుంచబడిన పరుపందులు ఓ పిల్లతో మేము మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగించండి గొప్పదేవ నా ప్రభావ మీరు ఆక దినాలు మేము ఉంటున్నాం ప్రభావ మీరు ఆకడ బహు సమీప ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మీ ఓ దేవాతి వా అనేక సంఘాలు ప్రభావ మీ వాక్యాన్ని మీ సత్యాన్ని మీద స్థిరపరచాలా అనేకలు ప్రకటించాలా రాబోయే ఉపద్ర నుంచి వాళ్ళంతా తప్పించుకోవాల ప్రభావ ఆ రీతిగానే ప్రభావ బయట ఒక మందందు లోపల ఒక మంద ప్రభ బయట మంద అన్ని కూడా మీతో ప్రకటించాల ప్రభా మాడుమూల గ్రామాల్లో అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళి మీ వాక్యాన్ని విస్తరింప చేయాలా సంఘాలు కూడా వాక్యాన్ని ప్రకటించాల ప్రభావ రెండు భారాలు మీరు మాకు అనుగ్రహించినారు గొప్ప దేవనతన్ని ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రాదేశంలో బలపరచండి నాయన ప్రతి క్షణం ప్రతి దశలో మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీ వాక్యం చేస్తూ బలపరుస్తున్నారు వాక్యం ద్వారా మాట్లాడడం ప్రభావ నీకు వందనాలు ఇస్తాయి నీకే స్థుతులు శ్రోతాలు సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ వాక్యం చెప్పిన మనోజ్ భారణ కూడా మీ దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకం దించండి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకోండి అనేకమైన విషయాలు బయలుపరచండి ప్రకటన గ్రంథం నుంచి ప్రభావ వరకు సంపూర్ణంగా వాక్యం అర్థం చేసుకోవాలా లేఖనాలు పరిశీలించాలా తెలుగు హిందీ నేర్చుకోవాలా అనేక భాషల్లో ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు ప్రకటించాలా సిస్టర్ అభిషేకించి మీరు వాడుకోండి మంచి ఆరోగ్యం పతి అనారోగ్యాన్ని ఏసు క్రీస్తు గద్దిస్తున్న శరీరం నుంచి బడిగిరమ్మని కాజ్ఞిస్తున్న హలలుయ్య పతి అవయాలకు సంపూమైన స్వస్థత కలుగును కాక ఏసు పరిశుద్ధ నామమున బలనీతను కొట్టివేండి బలపరచండి నూతనగా అభిషేకించి మీకు వరకు శాసన పెట్టుకోండి ఓ ప్రభావ కే గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు అందరు నూతన అభిషేకం దయచేయండి కుటుంబాల్లో శాంతి సంబంధం తెచ్చేయండి స్వస్థతలు దయచేయండి ఆటంకాలు కొట్టివేమో ప్రాదిష్టమైన చీకర్ శక్తి మీరు గద్దించండి ప్రతి కుటుంబాలకు సమాధానం కలుగునుగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ ఆదరణ దయచేయండి మీ మీ సన్నిధి దయచేయమని ప్రాదిష్టమైన చంద్రశేఖర ముట్టని ప్రభు అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి పర్వకొప్ప జ్ఞానం చెత్త నింపండి అన్న ద్వారా ఇంకా అనేక విషయాలు బయలుపరచండి నా దివా ఉద్యోగ స్థలంలో మీ తోడునని బలపచ్చమని ప్రాదిస్తాం కుటుంబం చుట్టూ అగ్ని కంచండి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీ దీవించండి పర్వకోప జ్ఞానం అనుగ్రహించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకొని శిశర్ మీ మంచి ఆరోగ్యం దయచేయండి అన్న బంధువులు అన్నదమ్ముల కుటుంబకుల అఖిలు అందరూ ప్రభుత్వ ఓ ప్రభావ పరిశుద్ధుల గుంపులో మేము నైనా ఎస్ నా తండ్రి విమోచన దేని వరకు మీ ఆత్మచేతం ముద్రించుకున్నారీ ముద్దలో మేము ఉండాలా అనేకల సీలింగ్ లో మేము తీసుకొని రావాలా అభిషేకం ప్రతి ఒక్క బిడక అనుగరించండి అనేక చోట్ల అనేక ప్రాంతాల ప్రభావ మీ యొక్క నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటన చాలా ఇక కాలం బహు సమీపంగా ఉంది ప్రోవా భయంకరమైన శ్రమల కాలం ఉంటున్నాం ఈ శ్రమలో ఎవరు కూడా పడిపోకుండా ప్రోభ మేము ఏ స్థితిలో పిలవబడిన పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రో అంటే సేవా జీతులకు మమ్మల్ని నడిపించండి ఇంకా ఎంతమంది రాలేదా ఆ కుటుంబాలు కూడా దీవించి మీకు వరకు సాహసం పెట్టుకోండి మంచి ఆరోగ్యాలు దయచేయండి స్వస్థతలు దయచేయండి సమాధానాన్ని విరించి ప్రాభ సంపూర్ణమైన కృపవారాల నింపి ప్రావా పత్తి అభిషేకించి వాడుకొని ప్రతి చోట మీకు వరకు సహస్ర మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని శ్రమల కాలంలో ప్రభావ రాబోయే ఇంకా భయంకరమైన శ్రమల కాలం ఉంది రోగాలు రాబోతున్నాయి అటు అన్నిటిని మేము ఎదిరించాలా ఎదుర్కోవాలా విజయం పొందాలా ముందుకు సాగిపోవాలా ఆ కలుపరిస్థితిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తి ఒక్క బిడుగు స్వస్థత అనుగరించిన వైరస్ బాధ్యతలకి ఆ విజయన ప్రభావం మీ యొక్క మరణం ద్వారా మాకు కాబట్టి అది మేము వాడుకోవాలా ప్రభావ మేము మైమర్థమై అనేక చోట్ల మాకు విజయం ఇచ్చినారు సముద్రంలో ప్రవాహ ఎర్ర సముద్రం ఏ రీతిగా పాయాలు చేసినారో ఆ రీతి పత్తి వాటి నుంచి ప్రవాహ మేము దాటిపోవాలా ప్రవా నీకులు తీసుకొని పోవాలా ఆ రీతికి మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు పెట్టుకొని మీరు అక్కడ సిద్ధపరచుకోమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పించుకుంటూ ఏసు క్రీస్తు పరిషుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు ఒక కృపా సిలవలో చూపించిన కృపా సమాధారం అలాగే కేపి బ్రదర్ కు మన అందరికు వైరస్ బడ్డ బ్రెడర్ కు అలాగే సదాకాలం తోడుగాక అమీన్ బ్రదర్ అమీన్ బ్రదర్ ప్రైజ్ లాట్ బ్రదర్ ప్రైజ్ లాదర్